తమసత్వమెరిగియూ దాచిరిగాక తము నేలే రాము స్వతంత్రము చూపవలసి హనుమంతుని తోక అసురలందరుకూడి మునులంకలో నగ్నిముట్టించే వేళను అనలము సీతోభవా అననేరిచిన సీత పనినే రావణహతోభవా అననేరదా అంకెల జలధి దాటి అట రాముని ముద్రిక సంఖ్యలేకచేతబట్టి సాహసమునా లంకాధిదేవతయైన లంకిణి కొట్టినవాడు ఉంకించి రావణుజంపనోపడా వాయుజుడు శ్రీవెంకటేశుడైన శ్రీ రాఘవుని పంపున వావిరి అంగద ముఖ్య వానరులెల్లా ఆ వేళ హేమపాత్రలు అగ్నిలో వేసినవారు రావణుని అందులో వేసి రాను అవుపరా